ృదయేశ్వరేశ్వర మా యొక్క హృదయములకు ఉత్సాహము గాని ఆధారం గాని నీ వేసు కనుక అండయ్యి రావలసింది నీ యొక్క అనుగ్రహం చేతనే మేము ఇంతవరకు కూడా ఎన్ని పనులైనా చేశాము పారిద్దయాప్తికి దూరమగు చో కల్పకము తన తీరు చెడుతూ దూరముటాద్ధయాప్తికి దూరమగు చో కల్పకము తన తీరు చెడుతూ దూరమగుటరుదా నీ అనుగ్రహము లేకపోయినట్లయితే కల్ప వృక్షము కూడా ఉమ్మెత్తతో సమానమైపోతుంది వజ్రాయుధము నిస్సారమైపోదాట్టు సాను భూరజము కాదా కనుకా <Praise God>. మా యొక్క మంగళాన్ని కోరి ఈ యొక్క విపత్తులన్నీ కూడా అడించి నాకు సహాయముగా రావలసింది ఓ హే అని ప్రార్థన చేసి ఆ అర్జునుడు బయలుదేరాడు గుర్రము ఆ అనేక దేశములు గడిచిందట మణిపురంబును అతిక్రమించి ఆ మయూరధ్వజుని కలుపుకొని క్షణపురంబును ధరించి ప్రవేశించిన ఆ కుంతల దేశములో ప్రవేశించిందట అక్కడ ఆ దాన్ని ఏలుతూ ఉన్నటువంటి రాజు సమర్థుడు పట్టి బంధించాడు మహాభక్తుడట ఆయన కూడా భగవద్భక్తుడే గాని చూడాలి మరి భక్తన్నా ప్రదర్శించాలి శక్తి అన్నా చూపాలి ఏది ఆ అసము పట్టుకుని ఆ ప్రకారంగా వెళ్తూ ఉంటే ఆయన పట్టుకొని బంధించాడు ఆ ఒక ఉద్యానవనములో స్వామి కూడా వెంట ఉన్నాడట ఆ కృష్ణార్జునులు అక్కడ చేరారు నారదుడు వచ్చాడట అక్కడకు ఆ నారదా ఈ కట్టినటువంటి చంద్రహాసుని యొక్క వృత్తాంతం ఏమిటయా ఎలా ఉంటది ఆయన యొక్క పద్ధతి అన్నాడు స్వామి ఆ చాలా భగవద్భక్తుడు సాధువు మీ యొక్క విషయము అంటే ఆయన వ్యతిరేకించడు గాని ఏదో పెట్టుంటాడు ఆయన యొక్క చరిత్ర ఏమిటో చెబుతాను వినవలసింది అని ఆ నారదులు వారు చెబుతూ ఉన్నారట కిరీటి తెలిపెదవిను చంద్రహాసద కిరీటి తెలిపెదవిను చంద్రహాసద దానగుణమున నింద్రుడు వరముఖ నిశ్చిత చంద్రుడు దానగుణమున నింద్రుడు వరముఖ నిశ్చిత చంద్రుడు ధరా ధరా చంద్రహాసుడనడు రేడు కిరీటి తెలిపెద విను చంద్రహాసద ఇంద్రుడు నీతికి వెంకటాక్షుపదములు శంకతో భజించులే చంద్రహాసుడు అడువాడు చంద్రహాసాగా అర్జున చంద్రహాసుడు చాలా గొప్పవాడు సద్భక్తుడు ఆ పరాక్రమములో దేవేంద్రుడితో సమానము ఐశ్వర్యమునందు శంకరునితో సమానము అన్ని విధములా కూడా సుగుణ సంపత్తి కలిగిన వాడయ్యా సరే అయితే ఆ ఈయన కేరళ దేశాన్ని పరిపాలించేటటువంటి ఆ సోరసేనుడు అనేటటువంటి ఒక ఆనుగ రాజున జన్మించాడు తల్లిదండ్రులు విధివశమున ఆ కొలది కాలమే ఉండి వారిద్దరు కూడా మరణించారు ఆయనను అనేక మంది అతని యొక్క రూపాన్ని సద్బుద్ధిని చూసి అనేక మంది ఆ తమ తమ శక్తికి తగినట్లుగా ఆయనకు సహాయం చేసి పెంచారు అయితే దుష్ట బుద్ధి అనేటటువంటి ఒకనొక మంత్రి యొక్క పన్నాగం చేత మూడు పర్యాయములు ప్రమాదము నుంచి తప్పుకున్నాడు ఒకసారి కాదు మూడు సార్లు ఏ ఆయనకంత పట్టుదల ఏమిటి ఆయన ఎందుకు అలా చేయవలసి వచ్చింది ఆయన గుణం తర్వాత చెబుతాను కానీ సర్వేశ్వరుని యొక్క రక్షణలో ఉన్నప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు ఆ సర్వేశ్వరుని యొక్క కరుణ ఎలాంటిదో చెబుతూ ఉన్నాడు జలములోంగిన పాదోది జలములో పలము నిీగది కృపయున్న భయం బులేదు కారుణా నల్ల సిదయయున్న మోసలేదు కంఠీరవాది మృగముల చే టల గధీనం వైనా స్త్రీ సాశ్రయం చేటులేదు పిడుగువడుచోట నుండీతవ్రధారి కారుణ్యమున్న సాధ్వసములేదు నీకు అనుభవమే కదా अर्जुन आ सर्वे रक्षण आप सम्र जलम्लो मुन की आ सर्वे कृप उम पर्व అగ్ని మధ్యములో ఉండినా దాన్నే పెద్దలు చెబుతూ ఉన్నారు వనేరనే శత్రు జలాగ్ని మధ్యే గుత్తం విషమస్తి పుణ్యాన్ని పురాకృతాని పురాకృతమైనటువంటి పుణ్య విశేషం ఉన్నట్లయితే ఆ సర్వేశ్వరుడు ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు నిద్రపోయినా పర్వత శిఖరముల మీద ఉండినా సముద్రములో పడినా సర్పముల యొక్క పడగలో ఉండిన అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం రైలు ప్రమాదములు బస్సు ప్రమాదములు ఇంకేమేమో జరుగుతూ ఉంటాయి ఏమీ పర్వాలేదు అనుకునేటటువంటి వారికి ఘోర ప్రమాదములు కలుగుతూ ఉంటాయి ఈయన ఏమైపోయాడు ఇక అంతు ఉండడు అనేవాడు సురక్షితంగా ఉంటాడు కనుక మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు వెళ్తుంటే ఆ రైల్వే క్రాసింగ్ దగ్గర ఆ గేట్ వేసారు ఆపేరు పైన గ్రద్ద ఒక పామును దనుకుపోతూ ఉన్నదట గ్రద్ద కాలల్లో నుంచి జారింది పాము సామాన్యంగా వదలదు వదిలిన వదలటంతోనే వెనక కూర్చున్న కాటేసిందట మర అది కిందకి దిగి వచ్చి దనుకుని తీసుకుపోయి వాణ్ణి వెనకాల ఉన్న కాటేయడానికి అది జారిపోయింది అట్లా ఉంటదు అనేక రకములుగా కనుక ఆ సర్వేశ్వర రక్షణ ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి ప్రమాదము ఉండదు తప్పుకుంటూ ఉంటారు ఒక్కొక్క పర్యాయం కనుక ఆ ఆ ప్రకారంగా తల్లిదండ్రులు వెళ్లిపోతే దాదులు పెంచారు వారు కూడా క్రమక్రమంగా తప్పిపోయారు వదిలేశారు ఈయన ఆ కుంతల దేశములో ఐదు సంవత్సరములు బాలుడై ఆ బజారులో వెళ్తూ ఉన్నారట వెళ్తూ ఉంటే చూసాడు రాజు ఆహా ఎవరో ఆ మంచి గుణగణములు అవయవ సౌష్ఠము కలిగినటువంటి వాడు రాజ లక్షణములు కనపడుతూ ఉన్నాయి ఆ పిల్లవాడు ఎవరై ఉంటాడో మీలో ఎవరికైనా తెలుసా ఎవరికి తెలుస్తుంది ఎవరు పొరుగురు ఈ ఊరు వెళ్తూ ఉన్నాడు అలా వెళుతూ ఉంటే చూశాడట ఆ కొలువులో ఉన్నాడు ఒక జ్యోతిష పండితుడు మహా మహాసమర్థుడు అయ్యా ఆ పిల్లవాడు పిల్లవాడెవరో తెలియదు గాని అతని యొక్క లక్షణాలను బట్టి చూస్తే మాత్రము ప్రతి చక్రవర్తి అవుతాడు ఆ అవయవ లక్షణములు అలా కనపడుతూ ఉన్నాయి చెబుతూ ఉన్నాడ ఆ జ్యోతిష పండితుడు ఇందిరా దేవి సుందరంగుని ఇంట ఎనలేని సంపదల నిచ్చుచుండో భారతీదేవి ద్రవ్యశీలుని నోట అంచితగలు పలికించుచుండు సర్వాణితని సర్వసిలకు సౌమంగల్యమిప్పుడు సంగుచుండో వసుమతి వరపూరు దివ్య వసుమతీ దేవి వరపూరుషుని దేశమున పాడి పంటలు అఖిలలోకనాథుడైన విష్ణువీతని హృదయ సీమనిలచి కదలకు మరియు ఇతడు నీ దేశమును నీ కుమారిని ప్రధాన పురుష తనయ నెరసి ఆ సమర్థుడు ఈయనెవరో గొప్పవాడవుతాడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము సరస్వతి యొక్క అనుగ్రహము ఆ గౌరి యొక్క అనుగ్రహము కలిగి సమస్తమైనటువంటి సంపదలతో ఇతరు తొలదూగుతాడు అంతేగాక ఈ దేశాన్ని ఈ దేశపు రాజకుమార్తెని మంత్రి కూతురిని ముగ్గురిని ఆయన ఆ ఏలగలుగుతాడు సుమా అని చెప్పారట చెబితే చెతేష్ట బుద్ధి అని మంత్రి ఉన్నాడు వాడు ప్రకృతి విరుద్ధము వానికి ఎందుకో నచ్చల ఏమిటా నువ్వు చెప్పేది ఆ నేను ఉండగానే నువ్వు ఏమో పెద్ద పండితుడు తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు అలా ఏం జరగటానికి వీల్లేదు అని ఆ మంత్రి ఖండించాడటోతిష్ణ్ణి ఏమిటయా నేనేమి ఎవరి మెప్పులు కొరకు గాని ఎవరి దగ్గర ధనాన్ని ఆశించుగాని నేను ఇలా ఆ పూనుకున్నటువంటి వాణ్ణి చెప్పిన వాణ్ణి కాదు యథార్థంగా జరిగి చూడు కావలను అంటే అని వారిద్దరూ కూడా హోరాహోరీగా ఆ శాస్త్ర విషయమును చెప్పి ఆయన నేను మంత్రిని నేను ఏది తలంచితే అది అవుతూ ఉంటది ఆ అక్కడక్కడ ఒక్కొక్క తెగ డాక్టర్లు ఆ కొన్ని ఆ విద్వాంసులు ఇంకొకరు ఇంకొకరు సభలు జరుపుతూ ఉంటారు అప్పుడప్పుడు కాన్ఫరెన్స్ అంటారు అక్కడికి వెళ్లి క్రొత్త విషయాలు వీరికి తెలిసిన విషయం వారికి వారికి తెలిసిన విషయం వీరికి చెబుతూ ఉంటారు ఆ మార్చుకుంటూ ఆ దాన్ని కార్యాచరణలో పెడుతూ ఉంటారు వెనక కుంభకర్ణుడికి విరోచనాలు పుట్టినాయి కదా కుంభకర్ణుడంటే సామాన్యు తిండి సామాన్యుపు దేహము కాదు అశ్వనీ దేవతలు దేవ వారిని పిలిపించాడు రావణుడు సామాన్యపు మందులు ఇంట్లో తెలిసినవి వెనక మా లో ఒక ఆమె ఒంటో బాగోపోతే డాక్టర్ కృష్ణరావు గారు ఆసుపత్రిలో చేరింది విరోచనాలే సమస్య చాలా కాలం బాధపడింది తగ్గల ఆయన లేనప్పుడు ఇంకొక ఆమె వచ్చి చూసి వెళ్తుంటది ఏమిటి నీకు ప్రాబ్లం విరోచనాలవుతున్నాయి తెలజాలు తెలజాల అప్పట్లో మొట్టమొదటి డ్రగ్ అది అమ్మాయి బాగా చదివింది చదివి నవ్వింది అటు ఎందుకు నవ్వుతావు తెలసాలేంటి ఫిరోక్జాన్ అంటే ఎంట్రోక్ఫినాలేంటి క్లోరోప్ ఏంటి ఇంకొకటి ఏంటి ఇరవై చదివిందట ఇవన్నీ అయిపోయినాయి తగ్గకేను ఈ ఆస్పత్రిలోకి వచ్చింది వెళ్ళిపోతుంది ఏమండి మరి ఏమి ఇవ్వకుండా గారు ఇస్తారు అసలు డాక్టర్ వేరు ఏమి కాదు అట్లాగే ఆమె వాళ్ళ కాదు ఆమె అయితే అలాగే వాడి సామాన్యమైనటువంటి మందులని వాడిన తర్వాత అశ్వనీ దేవతలను పిలిపించాడే ఆ రావణుడు వాడు ఏది ధలించితే ఆ వాడికి ఎదురేమున్నది వాయువు వేసమంటే వీయాలి గాలి ఆ అగ్నిహోత్రుడు మండమంటే మండాలి వాడి పట్టణంలో పిలిస్తే వచ్చారు ఏమయ్యా మా వాడికి సమస్యగా ఉంది వైద్యం చేయండి చేశారు మా వల్ల కాదండి ఇక అస్వ దేవ వైద్యులు అశ్విని దేవతలకే సాధ్యం కాకపోతే ఇంకెవరికవుతుంది భూలోకంలో ఉన్నాడట ధన్వంతుడి అని ఆయన గొప్ప వైద్యుడు నాటు వైద్యం భూలోకానికి ఆయన ఇక ఆయనేనండి మా వల్ల కాదు తెలవండి అన్నాడు రావణుడు పిలిచాడు ఏసాడట మందు ఠకామని కొట్టుకున్నాయి కొద్ది రోజుల తర్వాత మరల ఇలాగే ఈ కాన్ఫరెన్స్ సమావేశాల్లో కలిశారు ఏమయా కుంభకర్ణును ఈ రోజు నా తగ్గించావా తగ్గించు రావు నాకు బహుమతులు కూడా ఇచ్చారు ఎలా తగ్గించావు ఏం వాడావు ఏం వాడావంటే చెప్పాడట వగరు సంబంధమైనటువంటి గసగసాలు నేరేడు చెక్క ఇంకా దాల్చిన చెక్క దానిమ్మ చెక్క ఇలాంటివి ఉన్నాయి అవి అరే మేము అవి మీరేం వాడారు మాత్ర మాత్రంటే మాష ప్రమాణం అని శాస్త్రం చెబుతూ ఉన్నది అంటే మినప గింజ కుంభకర్ణుడికి మినప గింజ అంతా ఏం పని చేస్తుంది ఈయన అవే బాగా తాటికాయంత ఉండలు చేయించి ఒక్కొక్క తడవకి ఆరడజ్ నేయించాడట థకామని కొట్టుకున్నా నేను అయ్యే వాడానండి మనిషిని బట్టి ముందెయ్యాలి అంతేగాని ఇంత మే మాస ప్రమాణంలో వాడికి ఏం పని చేస్తుంది అందుకని తగ్గలేదు నేను చేస్తే తగ్గిందన్నాడు అది అలాగే ఆ ఈ మంత్రి చాలా ఘాటుగా మాట్లాడాడు కానీ ఏమాత్రం తగ్గలేదు ఆ జ్యోతిష్కుడు ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు తప్పనిసరిగా నా మాటకు తిరుగులేదు జరిగి తీర అయితే ఆ మంత్రితో వాదన పడి ఆయన వెళ్ళాడు గాని మంత్రి ఊరుకోలేదట అని ఆళ్ల పోతుల ఊరు పోరాడుచుండ వీక్షించి పంచిరేండ్లగా కసాయించి నలుగురిని పిలిచాడట కసాయి వాళ్ళను పిలిచి అరే అదిగో ఉదయం సభలోకి వచ్చాడే పిల్లవాడు వాడి వల్ల నాకు పెద్ద ప్రమాదం ఉన్నది అని జ్యోతిష్ పండితుడు చెప్పాడు కనుక ఆ పిల్లవాణ్ణి తీసుకెళ్లి అరణ్యములో నరికేయ్యడు అంటే వాళ్ళు అన్నారద్ద అయ్యా నీకోటి మంత్రులు ధర్మ పరిపాలన చెయ్యాలి రాజును సన్మార్గములో పెట్టాలి అమాయకమైనటువంటి పిల్లవాడిని నరికించడం ఏమిటి నిష్కారణంగా ఏమిట్రా గుడ్డొచ్చి పిల్లరే పిల్లనెక్కిరించిందన్నట్టుగా నేను చెప్పిన దానికి ఎదురు తిరుగుతారా మీకు కూడా శిక్ష పడుతుంది చెప్పినట్టుగా చేయండి. చిత్తం తీసుకుపోయారు అరణ్యములోకి తీసుకుపోయి చంపబోవటానికి వాళ్ళు సంసిద్ధులు అవుతూ ఉన్నారు కానీ వాళ్ళ మనసు ఒప్పటల్లా అంటాడడా ఈయన వంద నంబులో సైనికులారా వంద నంబులో సైనికులారా ఎందుల గిడున టిబ్బంది పరిచినను కందడి బిడ్డదరయ్యో వంద నమ్ములో సైనికులారా కొట్టిన కొడ్డను తిట్టిన తిట్టను ఇంటి బాలుడై నట్టి నన్ను చెరబట్టి వదింపక ఎట్టులో వచ్చి సైనికులారా తల్లిదండీ వెంకటాచుక్తుకూరునరు కల్లరులయ్యూ చంపబోలి వందైనికుల ఏమండి నేనేమి అపకారం చేశాను మీకు మీరిలా నిర్దాక్షిణ్యంగా చంపబోనటము మీకు తగునా ప్పగో ప్రతిరోషమప్ప నిరపరాధినగు నన్ను దండింపమీకెట్టి ధర్మమైయ మిల మీద ప్రోరెడి నన్నుమ మీకేమి సంతోషమయ్యా బాలిచే మాతృ సాధ్వగులను కనిపెల్చువాడొక్కడిందులో లేడటయ్యా నను తప్పి మీరెన్ని నాళ్ళు మేదిరి ఎందు విభవము తోడీవిరయ్యాడుగా వింపచేతులెట్లాడునయ్యా ఇగ పర సుఖములాత్మలో క్యాన్సరయ్యా పుణ్యపాపంబులరై ముప్పోగలాడు కలడు సర్వ జగంబుల కాన్సరయ్యా అయ్యా నేం చేశాను నేను త్రోహం ద్రోహం సర్వేశ్వరుడు ఉన్నాడు పుణ్య పాపములు లెక్కగడుతూ ఉంటాడు నిష్కారణంగా బాధించినట్లయితే మీకు కూడా శిక్ష వేస్తాడు సుమా బాలుడైనప్పటికీ జ్ఞానం కలిగిన గనక ఆ ప్రకారంగా వారిని వాదించుతూ ఉన్నాడట అలా జరుగుతూ ఉంటే సంవాదము ఒక బ్రాహ్మణుడు ఏదో అరణ్యములో ఆకులు కోసుకోవటానికి వచ్చాడు వచ్చి చూసాడు చాలా అన్యాయం చేయటానికి వీరు ఒడిగట్టారే అయ్యో పాపం పసిపిల్లవాడు తల్లిదండ్రులు కూడా లేరట ఏమిటి అన్యాయమని ఒరే నాయన్లారా మంచిది కాదురా చెయ్యబోకండి జీవహింసము లేదు జీవహింస కన్న చే లేదు జీవహింసను దేవుణు మెచ్చడు నరక పదము వారి నరయు చుండో మహాబాపము సర్వేశ్వరుడు అంగీకరించడు మనము ఎవరిని ఏ పని చేస్తామో సర్వేశ్వరుని చేతులు యమభటుల చేతులు మనకు అదే గతి కలుగుతు మీరు ఈ పిల్లవాణ్ణి హింసించవద్దు అని ఆయన వారించుతూ ఉన్నాడు అట్లాంటి సమయంలో అశరీరవాణి కూడా పలికింది అరే ఈ పిల్లవాడిని ఏమైనా చేసినట్లయితే మీకు సర్వనాశనం తప్పదు అని అశరీరవాణి పలికిందటేశ్వర ప్రేరణ అది ఓహో సరే ఇక లేదు అని అయ్యా ఆ దుష్టమంత్రి అలా శాసించాడు నేను చంపడానికి మాకు చేతులు లేదు గాని చూశారట ఒక వ్రేలికి ఆరు చేతికి ఆరు వ్రేళ్లు ఉన్నాయి ఈ ఏలు కోసుకొని మేము వెళ్ళి ఆయనకు ఆనవాలు చూపించటం గాని నువ్వు ఎటో తప్పుకో చెప్తావు అలాగే ప్రార్థన చేశాడటాయన నారాయణ శ్రీమన్ నారాయణ భగవాన్ నారాయణ లక్ష్మీ నారాయణ మీరే చాచుల మాన రక్షణము నిబార్ల తపముఖని జీవనం గర్భములు ఉండు జంతువుల పోషణం వారు దిగుదరుపుతున్నాడవు నారాయణ సర్వేశ్వర ధ్యానము చేశాడు ఆ కిరాతుకులు వదిలిపెట్టేసి జాగ్రత్తగా తప్పుకోవలసిందని వాళ్ళ త్రోవను వాళ్ళు వెళ్ళిపోయారు అలా అరణ్యములో సంచరించుతూ ఉంటే ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు ఆ కుంతలుడు అనేటటువంటి ఆ వచ్చాడట ఎవరువయ్యా నువ్వు అయ్యా ఎవరినో కన్నవారు లేరు పెంచిన వారు లేరు దిక్కులేక నేను అల్లా ఉన్నాను అంటే ఆహా సంతానము లేదు దైవము నిన్ను నాకు కుమారునిగా ఇచ్చాడు రా నేను తీసుకెళ్లి పెంచుకుంటాను నా ఇంటికి అని ఆయన తీసుకొని వెళ్లాడుటా వెళ్ళి ఆ భార్యకు చెప్పాడు ఇదిగో చక్కని పిల్లవాడు ఐదు సంవత్సరముల వయసు బాల్య బాధలు కూడా పెరిగి ఆ వచ్చాడు ఇంటికి కుమారునిగా మనం పెంచుకుందాం ఫల్యమయ్య మన మనోరథం విల్తి ఎంతో కాలము నుండి త్వరంత వ్యధల జంది శ్రీకాంతుని దయచేతనో ఇంటి ధనములున్న బహుభ్రమదావనములున్న హయములు గోధనములున్న జీవనములున్న ప్రయోజనం సొన్న కొన్న ఇంతీ వస్తువులలో ప్రయోజకుండు కుమారుండి అని పెద్దలుచెంపక విందుక్తికి ననుకూలముగా వెంకటాచుకారుణ్యం చే సమకూరెనప్పుడు భార్యకు చెప్పి చూపించాడట ఇడుగో పిల్లవాడు ఆనందపడి ఆమె అంటూ ఉన్నదట వ్రతములు నచ్చినాము విజపాళికి తాదములిచ్చి దేవతలను గుల్చినాము అతి ముదంబున తీర్థములందు అద్భుత సుకృతాత్ములైన ముని పొంగవుల భజించిన వాంఛితము ఫలింపకి పుడిటూ వాంఛితము ఫలింపకిప్పుడిటు చే చిత్రమో కదా ఏమండి అనేక వ్రతములు చేశాము సద్బ్రాహ్మణులకు దానములు చేశాము దేవాలయముల్లో పూజలు చేశాము ఇప్పటికి భగవత్ అంగీకారము సర్వేశ్వర ప్రాప్తి మన పైన ఈ ప్రకారంగా కలిగింది కాబోలు ఆ ఇంతకన్నా మనకు కావలసిందేముంది అని ఆనందముతో చంద్రహాసుడు అనేటటువంటి పేరు వారై ఆ వారిద్దరు కూడా పెంచారు పిల్లవాణ్ణి ఆ పాఠశాలకు పంపించారుట సర్వేశ్వరుని యొక్క అనుగ్రహ మాతని అందు పూర్తిగా ఉన్నది గనుక ఆ అక్షరములు గుణంతములు శాస్త్రములు సమస్తమైనటువంటి విద్యలు కూడా అచర కాలంలోనే చేసాడు యుద్ద విద్యలు ఎందు ఎందు కూడా ఆరితేరాడట ఆరితేరి తండ్రి దగ్గర అన్నాడు తండ్రి నేను భూప్రదక్షిణ చేసి వస్తాను దిగ్విజయము అంటారు ఒక్కసారి ఉన్నటువంటి రాజులందరినీ కూడా నా యొక్క పరాక్రమం ఏమిటో చూపించి ఆ జయము పొంది వస్తాను ఆయన ఎందుకయ్యా లేకలేక సర్వేశ్వర ప్రాప్తి చేత మాకు లభించినటువంటి బిడ్డ జయాపజయములు దైవాధ్యములని చెబుతూ ఉన్నారు ఎందుకు లేనిపోయిన శ్రమలు పడదము నీవు ఇక్కడే హాయిగా ఈ రాజ్యమును పాలించుతూ అంటే ఆయన అంటారటొంగి అనికి మకాన సంబు చేరడిన విరి బో శీతమున గునులు విపృందు జీవించున్నా సార్థకము లేదని పలికిరి గనులు మున్నో ంగినంటే లుంగిన రాజు గాని మహానసంబు చేరీ వంటింట్లోకి వెళ్ళటానికి భయపడత స్త్రీ మరి ఎవరు చెయ్యాలి వంట కనుక ఆ వంట చాలకి వెళ్ళటానికి భయపడేటటువంటి స్త్రీ గాని చలికి జడిసేటటువంటి బ్రాహ్మణుడు భిక్షాటనకి వెళ్ళాలి సలక్షణంగా ఆ స్నానము చేసి ఆ చలిలోనైనప్పటికీ ఎళ్లగలిగినటువంటి వాడైతేనే పనిపోతాడు కనుక వీరు బ్రతికి ఉండి కూడా వ్యర్థం సుమా అని అంటూ ఉన్నారు కనుక ఎళ్ళి తేరవలసినదే పతిమాటమీరని బామిని భామిని యి దాత సత్కబింద్రులు మెచ్చు సభలో ప్రసంగి చదువరి చదువరి పంగేరు వాసుపై భక్తి భక్తి సత్కబింద్రులు మెచ్చు సరసు సరసు వినయలవా నిజ విజ్చ శాంతిఖి నమకా సంయమి సంయమీ